పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడైన సాయంత్రకాల సమయం ఉంది ప్రభా ఈ రీతిగా కూడుకుంటకు ప్రభ మీరు సమయం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ సమయం సద్వినియోగం చేసుకుంటకు ప్రభ మాకు నేర్పించిన దేవుడు నీకు వందనాలు ఇంత మటుకు ప్రభాని యొక్క కృపలు ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకున్నారు ప్రభ వర్షాకాలంలో ప్రభ నెండి వాతావరణం అనుకూలంగా లేని సమయంలో కూడా ప్రభ నెండి మేమందరం నీకు సన్నిధిలో సంతోషంగా చేరి ప్రభాని సృష్టించటకు ప్రభ ఇచ్చినటువంటి సన్యం కొరకు నీకు వందనాలు చేస్తున్నాం ప్రభ ప్రతి విజన ఆటంకములను కొట్టి వేయండి దురాత్మ సమూహాలని ఏ సుశక్తి గల నామంలో కాల్చి వేస్తున్నాం ప్రభా నండి నీ ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి వాక్యం ద్వారా నచండి పాటల ద్వారా సాక్ష్యల ద్వారా నచనని మీరే మహిమ పొందండి నాయన అతండి ఈ సాయంత్ర కాల సమయం ఇంకా రానైన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి వాతావరణం మీ స్వాధీనంలో పెట్టుకోనండి ప్రభునతని ప్రార్థనకు ఆటంకం కలగకుండా ప్రభాన్ని యొక్క కృపలో ప్రతి ఒక్కరి జ్ఞాపకం చేసుకోనండి అతని వాక్యం విత్తనై ఉండగా ప్రభనతని యొక్క మరుమమ్మతో మాత్రం మాట్లాడండి దర్శించండి ప్రభ ప్రతి ఒక్కరిని హెచ్చరించండి మమ్మల్ని భద్రపరచండి విశ్వాసంలో ముందుకు సాగు ముద్రించండి నాన్న తండ్రి మాలోని బలహీనతలు కొట్టివేయండి ఏసు ప్రభి నీ యొక్క కృపల ప్రతకం జ్ఞాపకం చేసుకోనండి అల్పల మా యోగ్యమైనప్పటికీ ప్రభావ చిత్రం ప్రకారం యోగ్యంగా చేర్చి ప్రభానం మాకు ఇచ్చిన నీకు ధన్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ ఈ సాయంత్రకాల సమయం అందిన తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తూ ఏసు శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా నన్ను పిలచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా నేను జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నేను జీవించునది నీ కృప ఎదిగించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నీ కృపయే కావలేను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనే మీలేనయ్యా నీ కృపయే కావలను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనే మీలేనయ్యా ఏసయా ఏసయా ఏసయా ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చేవారు లేరు త్రుట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చేవారు లేరు త్రుట్టిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృపా బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను నీ కృపయే కావలేను నీ కృపయే చాలను నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా నీ కృపయే కావలెను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా ఏ సయా ఏ స ఏసేసేనా నీ చెప్పుటకు నాకేమీ లేదు సామార్థ్యం అనుటకు నాకని ఏమి లేదు నేనా నీ చొప్పుటకు నాకేమి లేదు సామార్థ్యం అనుటకు నాకని ఏమి లేదు అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృపా అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప నీ కృప లేకుంటేనే నేను లేను నీ కృప లేకుంటేనే నేనేమి లేను నీ కృపయే కావలేను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనే మీలేనయ్యా నీ కృపయే కావలేను నీ కృపయే చాలును నీ కృప లేకుంటేనే నేనే మీలేనయ్యా ఏ సయా ఏ సయా ప్రార్థిస్తాం పరశు దుర్భు తండ్రి సర్వోన్నతుల దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాను ఆయన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడే సురక్షితంగా ప్రతి స్థలంలో నుంచి మన ఇంటికి చేర్చింది మీకు ఎంతో అందాలు ప్రభావ ప్రభా ప్రతి దశలో ప్రతి మీరు మీ యొక్క హస్తాన్ని మాకు ఉంచి నడిపించినారు అనేకమైన విషయాలు నేర్పించినారు ప్రభావ అనే విడుదల కల్పించినారు వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం ముఖ్యంగా నేను ఈ సాయంత్రం సమయంలో మీ వాక్యం ధ్యాన చూసిన వచ్చినాం ప్రభు మీ వాక్యం ఎంతో శ్రేష్టమైంది అందులో జీవం కలదు అందులో స్వస్థత కలదు ప్రభావ ప్రభు భయం నుంచి విడుదల శక్తి అందులో ఉంది ప్రభావ జీవం కలిగించే శక్తి అందులో ఉంది నైనా మరి వాక్యాన్ని ధ్యానం సిడుతుండగా మా విశ్వాసాన్ని భద్రపరచండి బలపరచండి అంచల జరి ఎదిగింపజేయండి ముఖ్యంగా ప్రభావ ఇంకా దేని విషయంలో అనుమానించకుండా ధైర్యంగా ప్రభావ మీ సన్నిధిలో జీవించేలాగిన ముఖ్యంగా ప్రభావ అనేక లోకి యొక్క సత్యాన్ని చూపించలాగిన మమ్మల్ని ప్రేరేపించి నడిపించి సుధాపరిచమని నేను వెంటనే వారి జీవితంలో జరిగించండి స్వస్థతలు అనుగ్రహించండి ఆర్థికంగా మెరుగుపరచండి ముఖ్యంగా ప్రభావ మంచి సాక్ష్యాన్ని కలిగి మీ కొరకు జీవింపజేయమని ప్రార్థిస్తున్నాం అనేక విషయాలలో ప్రభావ ఆసక్తి కలిగి ప్రభావ మిమ్మల్ని మహిమ పరచాల మిమ్మల్ని ఘనపరచాల వినాన్ని హెచ్చింపజేయాలా అటువంటి సేవ జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మనకు ఆర్థిస్తున్నాం మీరు అర్థిస్తున్న ప్రభావ వాతావరణం పరిస్థితిని మీరు చూస్తున్నారు కాబట్టి మీరు అదుపులోకి తీసుకోమంటూ ఆర్థిస్తున్నాం వాక్యాన్ని వింటున్నాక మా మనసు పరిపరి విధాలుగా పోలియకుండా నడిపించమను ఆర్థిస్తున్నాం ప్రతి చోట తండ్రి మీ నీతి సత్యని ప్రకటించడం కొరకు ఈ లోకంలో మేము సిద్ధంగా ఉన్నాం మీరు నడిపించమంటూ ఆర్థిస్తున్నాం మేము మీద తన మీద పడకుండా ప్రభావా కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్కరికి సత్యాలను మేము అటువంటి సేవా జీవితంలో మనందరినీ నడిపించమని ఏసు క్రీస్తు పరశుధనామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు జూలై రెండు సంవత్సరం బైబిలోని అని గిరి ప్రకారంగా మనం బొబులోనికి సంబంధించిన బోధని అనేక కొన్ని నెలల నుంచి ధ్యానిస్తా ఏడు తలలు అన్న అంశం గురించి ధ్యానిస్తూ చావు దెబ్బ అన్న అంశం దగ్గరికి వచ్చేసినాం దాంతో ఆ యొక్క తలలకి సంబంధించింది యొక్క ఏడు తలలకు సంబంధించిన బోధ ముగిస్తుంది బహుశా నేను వచ్చే వారానికి లాస్ట్ భాగం ఇది ఈ యొక్క చావు దెబ్బ ఈ చావు ఏ తలకి తగిలిందనేది పోనావరం నేను చూపించిన ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము పదిహేడు పదమూడవ ధ్యాయం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం మూడవ వచనంలో ఈ మృగానికి కలిగిన తలలలో ఏడు తలలలో దాని తలలలో అని ఒక వాక్యం ఆరంభమవుతుంది మూడో దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండేను అయితే ఆ చావు దెబ్బ మానిపోయేను గనుక భోజనులందరూ మృగము వెంట విలుచు ఆశ్చర్యపడుచుండేరి కాబట్టి ఈ చావు దెబ్బ తగిలిన తల ఏది పైగా ఎప్పుడు తగిలింది అన్న విషయం నేను పోరెవరం మీకు చూపించిన డైరెక్ట్గా ఎక్కడ లేదు వాక్యం అయితే ప్రభు మనకు చూపించిండు అది ఆరవ బూరలో ఆ దెబ్బ ఆ గాయము అనే అంశం ఈరోజు మరీ దీర్ఘంగా వాటిని మనము ధ్యానిస్తాం ఈ చావు దెబ్బ ఎప్పుడు తగిలింది ఏ తలకి అంటే నేను పోరేవరం చూపించిన ఏడవ తల ఎందుకంటే అంతకుముందు ఉన్న తరాలకి దెబ్బ తగిలినట్టు ఇక్కడ మనం చూడలేదు ఉప్మాన్ రీతిగా ఐగుప్తు అషూరు బబులోను దాని తర్వాత పారిశిక మాదిలది దాని తర్వాత గ్రీసు గ్రీసు తర్వాత రోమ సామ్రాజ్యం ఈ ఐతి ఈ ఆరిట్లో దేనికి కూడా గాయమైనట్లు మనం చూడం ఎందుకు ఈ ఆరు సర్పంలో తేళ్ళకి సంబంధించిన బోధ ఉదాహరణకి ఐగుప్తు అగ్ని కొలిమికి అంటే తేలకు సంబంధించింది అశూరు అది సర్పంలకు సంబంధించింది బబులోను మరి తేళ్లకు సంబంధించింది ఎందుకంటే అది అగ్నిగుండంలో క్షత్రఘ్మశ అభ్యుందట్టు మనం చూస్తాం కాబట్టి ఇక్కడ అగ్ని అంటే అది తేలకు సంబంధించింది ఇనుము కూడా తేలకు సంబంధించింది కాబట్టి ప్రతి దశలో ప్రతి దేశము ప్రపంచాన్ని పరిపాలించే కాలంలో అది ఏళ్ళని అనిపించడము లేక సర్పంలను పంపించడము పంపించి గొప్ప జనాన్ని అంటే ప్రజలని ప్రజలని హింసించడం వేధించడం చేసింది ప్రతి దేశం ప్రాప ప్రపంచాత్మకంగా ఈరోజు కూడా అంతే ఈరోజు కూడా ప్రపంచంలో ప్రతి దేశము జనులని వేధిస్తూ ఉంటుంది ఏ రూపకంగా వేధిస్తుంది అనేక పర్యాలను నేను ముఖ్యంగా మన దేశం చూడండి ఏ రీతిగా వేధిస్తుంది మీకు స్వాతంత్రం ఇచ్చిందంటే ఇచ్చినట్టు కానీ మీ నుంచి అన్ని దోచుకుంటుంది దేశం అది సమయాల గ్రంథం నుంచి నేర్చుకున్న మొదటి అధ్యాయ మొదటి సమయ గ్రంథంలో నేను చూపించిన మీరు ఎందుకు ఏడుస్తున్న సమయంలో వారు తృణీకరించింది నిన్ను కాదు కదా నన్ను కదా వారి మీద నన్ను రాజుగా ఉండనియకుండా నన్ను తృణీకరించి నేనేమో వాళ్ళకి రాజుగా ఉండాలా వారు నాకు ప్రజల్లా కూడా నేను వాళ్ళు నన్ను తృణీకరించి ఇతర దేశాలకి ఉన్నట్లు రాజులను ఎన్నుకోవాలని మాకు రాజు కాలం కోరుకున్నారు కాబట్టి వారికి చెప్పి వారికి రాజులు రాజు రావడం వల్ల వాళ్ళకి వచ్చే అనర్థాలు అవన్నీ చూపించి వారికి రాజును అనుగ్రహించమని చెప్పింది దేవుడు సమ్యులకి సమయులకి ఇంట్రెస్ట్ ఇష్టం లేదు ఈ లోకాతీతమైన రాజులు ఏసుప్రవ్వే మన రాజు అందుకే ఈ ఎలక్షన్స్ టైంలో ఈ ఓటింగ్ టైంలో మనం ఎక్కువ ప్రాధాన్యతం అయితే చాలా మంది చర్చెస్ వాటికి చాలా ప్రాధాన్యత ఎందుకంటే పెద్ద పెద్ద చర్చెస్ ముఖ్యంగా కొన్ని వందలు వేల మంది ప్రజలు కుటుంబాలు ఉండే చర్చస్ ఏం చేస్తాయంటే పొలిటీషియన్స్ సైడ్ తీసుకుంటాయి ఎందుకంటే వాడి నుంచి నాకు ప్రొటెక్షన్ వస్తుంది అనేష్ కానీ మనకు తెలుసు ఏ పొలిటీషియన్ ప్రొటెక్షన్ చేయడు చేసిండ మన తెలంగాణ స్టేట్లో ఏ పొలిటీషియన్ ప్రొటెక్షన్ చేసిండ ఎవ్వరు చేయరు ప్రపంచాత్మకంగా ఏ పొలిటీషియన్ చేయడు పైగా వాడికి కావాల్సింది ఏంది ఓట్లు ఆ ఓట్ల కొరకు మన మన దగ్గరికి తర్వాత మనకి ఎవ్వరు సాయం చేయరు చేయరు చేసినట్టు చేసినా వాడు కొంచెం చేసినట్టు చూపిస్తాడు తర్వాత అసలే చేయాలన్నట్టు వాళ్ళు అదొకటి ఆత్మీయ స్థితి అందుకని మనం చూస్తాం బైబిల్లో మతపరమైన జీవితం కూడా మృగంగా మారుతుంది ఎందుకంటే దానికి గాయాలైతే ఉంటాయి దానికి దెబ్బలు తగ్గితేనే ఉంటాయి పొలిటీషియన్స్ నుంచి పోలీస్ నుంచి కోర్టుల నుంచి గుండాల నుంచి అందరి నుంచి గాయాలైత ఉంటాయి కానీ అది ఎప్పుడు కూడా గ్రహించేది ఎందుకంటే పాతల్లో వారాలు దాని ఎదుట నిలబడలేరు నిలవనేరమని ఆ వాక్య ముందు అయినా కానీ ఎందుకు పాతల లోకము అంటే చీకటి ప్రజలు చీకటి శక్తులు దాని ఎదుట నిలబడలేవు చర్చ ఎదుట చర్చకు అంత ఇచ్చినా చర్చ రోజు కూడా ఆ పవర్ని వాడలేదు ఎందుకు ఎందుకు వాడుకోలేదంటే వాయికి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించని జీవితము మతపరమైన జీవితం ఎందుకు శక్తి ఉండదంటే పరిశుధాత్మ ఉండదు కాబట్టి పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తివంతులు అదురు అన్నారు కాబట్టి పరుషురాత్మ లేకపోతే శక్తి ఉండదు జస్ట్ ఇంటెలెక్చువల్గా అంటే జ్ఞానం అంతే వాళ్ళు కాబట్టి ఎవరు చదువుకుంటారు దాన్ని ఎంతో విశ్వీకరించి మా వాక్ మాటల వాక్చాతుర్యం చేత వాక్చాతుర్యం చేత వాళ్ళు అనేకమైన ఆకర్షించుకుంటూ ఉంటారు కానీ అది ఎంతో కాలం ఉండదు మనుషులకు బోర్ వచ్చేస్తుంది కార్యం లేకపోతే బోర్ వస్తుంది మనుషులకి అందుకే అపసుల బోధల మనం అవన్నీ చూస్తాం ఎందుకంటే అప్పసుల బోధలో అందరూ ప్రార్థన చేస్తుంటారు మూడు పూటలా ప్రార్థించడం నేను చూపించిన అనేక పర్యాలు వాక్యం అది నాలుగు పూటల సార్లు నాలుగు సార్లు వాళ్ళు ప్రార్థించినట్టు నేను చూపించిన అంటే ధాన్యాలు మూడు సార్లు చేశారు కానీ అపోసలు నాలుగు సార్లు చేశారు రోజుకి అందుకు విశేషమైన అద్భుతకరలు వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకోవాలి ఎందుకంటే ప్రార్థన జీవితం ఒకటే నీకు శక్తినిస్తుంది ఇంకటి ఉచ్చరింపు శక్యం పరశుధాత్ముడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు ఎందుకంటే మనకు రాదు వికృతంగా ప్రార్థన చేయడం కాబట్టి పరశురాత్మ లేకపోతే నువ్వు ప్రార్థన చేయలేవు సరిగా అందుకని మనకు పరశుదాత్మను అభిషేకిచ్చు అనుగ్రహించండిది అందుకే మనం ఆహ్వానించాలా పరశురాత్మని ప్రతి క్షణం సంభాషిస్తున్నప్పుడు ప్రభు ఇప్పుడు ఏం చేయాలా నేను ఇది లేదా ఏ వాక్యం చెప్పాలా ఎట్లా చెప్పాలా ప్రతిదీ అడుగుతూనే ఉండాలా నీ ఇంటెలిజెన్స్ ని ఫినిష్ అనేటి నువ్వు శక్తిని పోగొట్టుకుంటావు కేవలం భక్తిగా కనిపిస్తూ ఉంటావు భై ఈరోజు చర్చట్ల తయారైంది భక్తి కనిపిస్తుంది కానీ శక్తి లేదు కొంచెంసారి బాధ అనిపిస్తుంది మనకి శక్తులని జీవితాన్ని చూస్తే క్రైస్తవ జీవితం ఎంతో బాధకరంగా ఉంటుంది ఎందుకు అంటే విధేయత చూపించండి జీవితం అన్నట్టు చూపిస్తే వాక్యానుసారంగా జీవిస్తారు అన్నట్టు విధేయత కలిగిన వారు ఉదాహరణకి ప్రార్థనల సమయం గడపమంటే అది విధేయత ప్రార్థనల సమయం వాళ్ళ శ్రమలు వచ్చినప్పుడు అప్పుడు ఉపాసం ఉంటారు అనేక పర్యాలు మీరు చూపించినా అనేక పర్యాలు మీ జ్ఞాపకం కూడా చేసినాను ఏంటంటే కష్టాలు వచ్చినప్పుడు ఉపాసం ఉంటారు అందరు అప్పుడు ప్రార్థన మంచి ఉన్నంత కాలము ఈ లోకాతీతంగానే జీవిస్తుంటారు ఆచారబద్ధంగా ఇలా అట్లా ప్రార్థించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు ఉపాసం ఉంటారు నేను చెప్పిన ఆ ప్రార్థనకి జవాబు ఎందుకు అంటే నువ్వు అనేక ఎంతో కాలం క్రిందట చేయాల్సిన ప్రార్థనలు ఉపవాసాలు మానేసి నువ్వు ఈరోజు చేస్తున్నావు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి కాబట్టి ఆ రోజుకి అది కాంపెన్సేట్ అవుతుంది తెలుగులో ఏమంటారో నాకు తెలియదు నువ్వు గతంలో చేయని ప్రార్థన ఈరోజు చేస్తున్న ఉపాస ప్రార్థన దానికి సరిపడుతుంది అన్నట్టు కాబట్టి ఇప్పుడు వచ్చిన సమస్యకి మరీ దీర్ఘంగా ప్రార్థన చేయాల్సి వస్తుంది అది నువ్వు చేయలే వెనుక అలవాటు కాబట్టి అందుకే ఇది జీవన ప్రార్థన జీవితము బైబుల్ ఆరాధన ఇవన్నీ జీవన శైలి ఒక స్టైల్ లైఫ్ స్టైల్ అంటాను ఇంగ్లీష్ లో ఇది ఒక లైఫ్ స్టైల్ లాగా ఏర్పరచుకోవాలి ఎప్పుడు చూసినా బైబుల్ని ధ్యానించడం నేర్చుకోవాలి ఎక్కువ ప్రార్థనలో సమయం గడపాలా ఎక్కువ పరిశుధాత్మతో సంభాషిస్తుండాల భాషలలో ప్రార్థించుకుంటా ఉండాలా నువ్వు తగున్నప్పుడు కూడా భాషలో మాట్లాడుకుంటుండాలా పరుశుధాత్మతో ఇప్పుడు దేవుని దేవుడు నీ స్వరాన్ని వింటా ఉంటాడు అట్లా మనం జీవించలేకపోతే ఏమవుతుందంటే ఈ లోకం అటువంటిది మోసపరక మోసకరమైంది కాబట్టి నేను చేయనీయకుండా ఈ లోకం తోటి తిప్పుకుంటా ఉంటుంది కాబట్టి నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలా ఈ యొక్క చావు సంబంధించిన గోదం దానిస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు చావు దెబ్బ ఏడవ తల అంటే పర్లోక రాజ్యం ఏడవ తల పర్లోక రాజ్యం ఆ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తానాడు అది శాశ్వతంగా ఉండే రాజ్యం కానీ అది శాశ్వతంగా ఉండాల్సింది వాగ్దానం కానీ ఆ వాగ్దానాన్ని అది తృణీకరించుకొని అది మతపరమైన జీవితం లాగా తయారైంది లేక బహులో లాగా తయారైంది కాబట్టి దానికి చావు దెబ్బ తప్పదన్నట్టు అంటే శిక్ష తప్పదన్నట్టు చావు దెబ్బ అంటే శిక్ష అయితే అది మొదట ఎట్లా తయారైంది పనికిరాని మటిలాగా ఉండే దేవుడు ఇర్మియా ద్వారా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు మనకి పద్దెనిమిదవ అధ్యాయంలో ఇర్మియా గ్రంథము పద్దెనిమిదో బహు ఇష్టమైన వాక్యం అధ్యాయం దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమైండు అక్కడ వాక్కుని ఇర్మియాకు వాక్కుని ప్రత్యక్షం చేసి అంటే చూడండి నీకు వాక్యం జ్ఞాపకం చేసిపోతుంది దేవుని యుద్ధ నుంచి వాక్యం వచ్చి ఆ వాక్యం నీకు ప్రత్యక్షమైంది అంటే చూడండి వాక్ అంటే దేవుని వాక్ అంటే ఏసులోవే కదా కాబట్టి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు ఏంది చూడండి అంటే ప్రతిసారి యహోవ వాక్కు ప్రత్యక్షమైందంటే ఏసు ప్రభువే వచ్చి పాత కాలంలో ప్రవక్తలతో మాట్లాడింది అన్నట్టు అది ఎవరు అట్లా అర్థం చేసుకోరు ఎందుకంటే అది మనకి రిలీజ్ అయిందని నేను చూపించినాను తండ్రిని నువ్వు తండ్రితో నువ్వు సంభాషించాలా అంటే ఏసు ప్రభు నామం తప్ప వేరే మార్గమే లేదు నా ద్వారా తప్ప వేరే మార్గం లేదన్నాడు యేసు కాబట్టి తండ్రి దగ్గర రావాలన్నా తండ్రి దగ్గర పోవాలన్నా తనతో సంభాషించాలన్నా ఏసుక్రీస్తు నామాన్ని వాడుకోవాలా కానీ ఇవన్నీ నీకు బయలుపరచబడేది ఎవరు ఎవరు బయలుపరుస్తారంటే పరశుదాత్ముడు కాబట్టి తండ్రికి ఏసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలో ప్రార్థిస్తేనే కాని ని జీవితంలో ఏ కార్యాలు జరగవు దయ్యాలు మాటలు వినవు అందుకే ఎంతమంది ఏ స్క్విస్ నామం వాడినా పనులు జరగవు అద్భుతాలు జరగవు ససతలు జరగవు దయ్యాలు పోవు ఎందుకంటే వాళ్ళకి ఆ సత్యం అర్థం అంటాడు అందుకే దేవుడు మీరు వ్యర్థంగా నేను ఆరాధిస్తున్నారు కానీ మీ హృదయాన్ని దూరంగా ఉండేందుకు మీరు ఈ సత్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నారంటాడు కాబట్టి యుహోవ యోధుల నుండి ఎరుమి ప్రత్యక్షమైన వాక్ నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తున్నావు అంటే ప్రభా నేను ఇంట్లో కూర్చుని నాకు బయలుపరచచ్చు కదా ప్రభా అంటే అది ఆ విధేయత ఆయన ఎట్లా చెప్తే అట్లా ఎందుకంటే దేవుని తెలుసు మన ఎటు ఏ చెప్తే మనం వింటము విధేయత చూపిస్తామని ఎందుకంటే మనం మన బిడ్డలం కదా కాబట్టి బిడ్డల్ని ఎట్లా పోషించాలా ఎట్లా తరిపిద చేయాలనో ఆయన విధానాలు ఒక గొప్ప ప్రవక్తకి నేర్పిస్తున్నాడు అక్కడ ఎందుకు నేర్పిస్తుండే నువ్వు ఇది నేర్చుకొని పోయి ప్రజలకు చెప్పడం కొరకు అంటే ప్రవక్త అంటే లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం జనము అంటే గొప్ప జన అన్నట్టు ప్రజలు వాళ్ళకి నువ్వు చూపించాలని చెప్పడం కోరుకు కాబట్టి మన గ్రూప్లో ప్రభు అన్నీ నేర్పిస్తుండే ఎందుకంటే మీరు అందరూ చెప్తారని కేవలం వినేసి ఓ గంభీరంగా నాకు బయలుపరచబడిందని శ్రీ అర్బీబ్ కావడం కోరుకు గానే కానీ దానిలో ఎంతో పవర్ ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాలు విడుదల కావడం వల్ల నీలో ఎంతో అగ్ని మండుతూ ఉంటుంది మన అగ్ని నువ్వు ఈ లోకంలో పోయి పైర్లను అన్నిటి కాల్చకపోతే అగ్ని నిన్నే కాల్చేస్తుంది ఇంకా నువ్వు భరించలేవు దాన్ని కొంతకాలంకి ఏమవుతుంది అగ్ని వీడి దగ్గర ఉంటే పనిపసలేదు ఎందుకంటే అగ్ని కూడా ఒక జీవన చూపించాను ఎందుకంటే దహించి అగ్ని మన ప్రభు అని ఆత్మ పరిషుద్ధాత్మ అగ్నికి సంబంధించింది కాబట్టి అగ్ని ఆ అగ్ని నీలో మండుతున్నంత కాలము నువ్వు దాన్ని ఈ లోకంలో ప్రజ్వలించినంత కాలము నీతో ఉంటుంది అది తర్వాత అగ్ని మండాలంటే నూనె కావాలా కాబట్టి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలా ప్రతిక్షణము ఆ వాక్యాన్ని వద్రపరచుకోవాలా దానిలోని సత్యాన్ని గ్రహిస్తూ ఉండాలా అదే నూనె అంటే కాబట్టి వాక్యంలోని సత్యాన్ని గ్రహించినప్పుడే నీ అగ్ని మండుతూ ఉంటుంది ఆ మండుతున్న అగ్నిని ప్రజ్వలింపజేయాలా అంటే దాన్ని ఆర్చకుండా కలుస్తూ ఉండాలా మనుషులు చూడాలా మనుషులు దాని దగ్గరికి రావాలా దాన్ని స్వీకరించాలా అప్పుడే వాళ్ళలో ఉన్న పవిత్ర అపవిత్రత పోతుంది వాళ్ళు రాష్ట్రంలోకి వస్తారు ప్రభుని కాబట్టి ఇప్పుడు చూడండి ప్రభు ప్రవక్తతో మాట్లాడతాడు నీవు లేచి కుమ్మరింటికి పోవాలా అది నీ బాధ్యత నీకు చెప్పబడ్డ పని నువ్వు లేయాలంటే లేయాలా కూర్చోటే కూర్చోవాల అయితే అక్కడ నా మాటలు నీకు తెలియజేతును ప్రభు ఒక విష ఒక విషయాన్ని మనకి ఎప్పుడు చూపిస్తుంటాడు ఏ క్షణంనా ఏ స్థలంలో నీకు బయలుపరచాలనో అక్కడే బయలుపరుస్తూ ఉంటాడు నన్ను నేను నేర్చుకున్న విజయం నేను నేర్చుకున్న ఈ సత్యం అని నాకు ఇంట్లోనే జరుగుతుంటే కానే కాదు కొన్నిసార్లు ప్రయాణం చేస్తుంటే బస్సులో కూర్చొని ధ్యానిస్తూ ఉంటే నాకు బయలుపరచబడతా ఉంటాయి కొన్నిసార్లు ఎవరో పాస్టర్ చెప్తుంటే ఆయన చెప్పిన వాక్యంలో నుంచి నాకు బయలుపరచబడతూ ఉంటుంది ఆ పాస్టర్ చెప్పకపోవచ్చు ఆ పాస్టర్ కేవలం వాక్యాన్ని రెఫరెన్స్ లాగా తీసుకుంటాడు కానీ ఆయన తీసుకున్న వాక్యంలో నుంచి దేవుడు మనకు మాట్లాడుతూ ఉంటాడు అది పరశురాత్మన సహాయం కాబట్టి ఇప్పుడు ఇర్మియా విధేత చూపి చేసే మూడవ వచ్చులు చూడండి నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయిచుండను సారే అంటే వీల్ అంటాం కదా వీలు ఆ వీల్ తిరుగుతూ ఉంటది దాని మీద పని చేస్తారు అన్నట్టు కుమ్మరి జిగటంటితో చేయించిన కుండ వాని చేతిలో విడిపోగా జిగటమన్ను మరలా తీసుకొని కుమరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేసాను ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుతున్నాడు దేవుడు ఏంటంటే కుమ్మరిని చూస్తున్నావు కదా కుమరి ఏం చేస్తున్నాడు జగటమ్మను తీసుకొని కుండ చేస్తున్నాడు అయితే అది వాని చేతిలో నుంచి విడిపోతుంది విడిపోతే చేయలేడు కదా ఆ మట్టి జారిపోతే చేస్తాం మళ్ళా దాన్ని తీసుకొని మళ్ళా తనకు ఇష్టమైనట్టు యుక్తమైనట్టు అంటే దీన్ని ఏ రీతిగా చేయాలా దీన్ని కుండ చేయాలన్నా పూజా చేయాలన్నా బాణ చేయాలన్నా పూల తొడ్డి చేయాలన్నా అది తానికి ఇష్టం అన్నట్టు యుక్తమైనదంటే దాని తరి ఒక కుంట చేశాను అంటే అంతకుముందు ఉన్న ప్లాన్ కాదన్నట్టు అది ఫెయిల్ అయింది అన్నట్టు అంటే నేను నేర్చుకుంది ఏంటంటే అనేక పర్యాలు మనం కూడా ఆయన వచ్చే పరమకుమారి అయిన ప్రభు చేతిలో మట్టి వన్ వారం ఆయన మనల్ని మంచి పాత్రగా చేయాలనుకుంటున్నాడు కానీ మనం విడిపోతున్నాం అనేక పర్యాలు అనే చేతిలో నుంచి అందుకు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటేనే కానీ ఆయన నిన్ను మంచి పాత్రగా తయారు చేయలేడు ఇదేత సంబంధించిన విషయం ఇదంతా కాబట్టి తనకి ఇష్టమైనట్లు మరి కుండా చేసిండు ఆ నిర్దేశం జ్ఞాపకం తీస్తున్నాడు కదా అంటే యహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాడు ప్రభు చూడండి పాత నిబంధన కాలంలో ఎన్నో ప్రతి ప్రభకి తను తను బయలుపరుచుకున్నాడు అంటే తండ్రి చెప్పు తండ్రి మాటకి ఎంత విధేత చూపించిండు ఏసు ప్రభు కుమారుడు మనం నేర్చుకుంటున్నాం ఇస్రాయల్లారా ఇస్రాయల్ వార్లారా ఈ కుమరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహోవ వాకు జిగట మన్ను కుమారి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయల్ వారు మీరు నా చేతిలో ఉన్నారు కాబట్టి ప్రభు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిన ఏంటంటే ఆత్మీయ స్థితిలో ఇస్రాయలు దేవం దృష్టిలో ఒకటే అది ఏంటంటే విధేయత చూపించి ఆయన వాక్యాన్ని గైకొని దాని ప్రకారంగా ప్రవర్తించి నడిచే నిజమైన ఇస్రాయల్ అంటే అంటే వారు ఆత్మీయంగా జీవించే వాళ్ళు ప్రకృతి సజ్జంగా శారీరకంగా జీవించే వాళ్ళు కాదు పాత నిబంధన కానీ కృత నిబంధన కానీ ఇస్రాయల్ అన్నాడు ఒకటే చాలా మంది ఏమంటారంటే ఇస్రాయల్ వేరే క్రైస్తులు వేరే అంటారు అది అబద్ధ బోధ ప్రజల మధ్యన కూడా ఇస్రాయల్ లేకపోయాయి అందుకే రోమి రాష్ట్ర పత్రిక పదో అధ్యాయము పదకొండు అంటాడు ఇస్రాయల్ పిల్లలందరూ ఇస్రాయల్ అంటాడు అబ్రాహం సంతానం అయినంత మాత్రం నా సంతానము అనబడదు అంటాడు ఆశ్చర్యం అక్కడ వాహ్యానికి యూదులైన వారందరూ యూదులు కారు అంటాడు రోడ్డు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో కాబట్టి అంతరంగ యూదులుగా మార్చబడ్డ వారు అంతరంగ మందు నిజమైన యూదులు ఇస్రాయల్ అంటాడు ఇది ఆత్మీయమైన విధానం క్రైస్తవ జీవితం కూడా కాబట్టి క్రైస్తవులు అనేది అన్నిలు పేరు కానీ మనం అంతరంగమందు విశ్రాలుగా యూదులుగా మార్చబడ్డ వారం మనం పొందిన వారం మనం ఏసు మరణ భూస్థాపన ద్వారా అది మన పునరు ద్వారా మనకు అది అనుగ్రహించబడింది అన్నట్టు కాబట్టి మనము ఆయన చేతిలో విధేత చూపిస్తేనే కానీ మనము ఒక మంచి పాత్రగా తయారు కాలేము కాబట్టి తయారు కాకపోతే ఏం జరుగుతుంది చెప్పండి అది పగిలిపోతుంది ఆయన చేతిలో విడిపోతుంది విడిపోయి పగిలిపోతుంది అంటే ఇక నువ్వు ఏ పాత్ర పనికిరావన్నట్టు అదొక తీర్పు అన్నట్టు విధేయత చూపించి నడవకపోతే నువ్వు పాత్రగా తయారు కావన్నట్టు కాబట్టి తిమోతికి రాసిన పత్రికలో అవులు తిమోతికి హెచ్చరిస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ నుంచి మనం వాక్యాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళిపోతాం చూడండి పంతొమ్మిది రెండవ అధ్యాయం రెండవ తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ స్టం నుంచి ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల పేతులతో మాట్లాడాడు కూడా ఇదే వాక్యం ఏందా పునాది ఈ పునాది అన్నాడు ఏ పునాది అది ప్రముక్తులు వేసిన పునాది ఆ పునాది ఎవరు క్రీస్తు పేతులతో మాట్లాడుతున్నాడు ఈ బండ మీద అంటాడు కదా ఈ బండ మీద నా సంఘాన్ని కడతా అంటాడు సార్ చదువు మత్సు వార్త పదహారవ దేం ఎవరైనా చదవండి మొత్తం సోత పదహారో అధ్యాయము వర్షంలో మరియు నీవు పేతురువు మరియు నీవు పేతురువు నీవు పేతురువు అంటున్నాడు బాగా అది అక్కడ మనం జాగ్రత్తగా వినాల వాక్యం మరియు నీవు పేతురువు ఇప్పుడు చూడండి ఈ బండ మీద అన్నాడు అంటే ఎవరు ఆ బండ అంటే ఏశప్రబు మాట్లాడుతున్నాడు ఈ బండ నేనే ఆ బండతురు నేనే ఆ బండను ఆ బండ మీద ఏం కడతా అంటున్నాడు దేవుడు సంగమును కట్టుదును ఈ బండ మీద నా సంఘమును కడుదును ఏతురు బండ కాదు అది ఏసు ప్రభు బండ అక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాలా కాబట్టి త్రిమతి రాష్ట్ర పత్రిక వచ్చేటప్పటికీ ఆయన ఈ బండ ఈ పునాది గురించి మాట్లాడుతున్నాను ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉండేది అది కదిలింపబడదు అంటున్నాడు ప్రభువు తన వారిని ఎరుగును అనేది ప్రభువు నామంను ఒప్పుకున్న ప్రతివాడును వాడును దుర్నీతి నుండి తెలియకోవాలనిది కాబట్టి ప్రభు తన వారిని ఎరుగును నువ్వు అడగాల ప్రభావ నిజంగా నన్ను గుర్తించగలిగినావు నువ్వు ఎవరు అడగారు నాకు తెలుసు ఎవరు గట్టి అడగరు ప్రభా నన్ను చూడు ప్రభావ నేను ఎట్లా నన్ను నీ దృష్టికి నాతో మాట్లాడు ప్రభ తన వారిని ఎరుగునంటున్నాడు లేకపోతే మీరెవరో నాకు తెలియదంటాడు అక్రమం చేయవాలా మీరెవరో నాకు తెలియదంటుంది ప్రభు తన వారిని ఎరుగును అన్నదియు ప్రభు నామంను ఒప్పుకోను ప్రతి వాడును దుర్నీతి నుండి తెలియకపోవాలన్న నయ్యు ఇప్పుడు చూడండి ఇరవై వత్సరంలో గొప్ప ఇంటిలో గొప్ప ఇంటిలో బాగా చేసుకోండి గొప్ప ఇంటిలో అంటే ఒక ఇల్లు ఉంది అది గొప్పది ఇన్నిటికంటే ఆ ఇంట్లో ఏముంటాయంట నాలుగు పాత్రలు ఉన్నట్టు చూడండి వెండి పాత్రలు బంగారు పాత్రలు అవేగాక కర్రవి మంటివి కూడా ఉండను ఇప్పుడు చదువుతుంది చూడండి మీరే వచ్చాను గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవ్యు మంటివి కూడా ఉండును ఇవి నాలుగు గుంపులు అవి మనల్ని ఎప్పుడు వెంటాడుతున్నాయి ఇప్పుడు కాదు రెండు నుంచి చూస్తున్నాం ఈ వాక్యాలు కానీ దానికంటే ముందు రెండు సంవత్సరం నుంచి చూస్తున్నాం మనం రెండు వేల ఇవన్నీ రిలీజ్ అయినాయి కానీ ఎనిమిది నుంచి బాహటంగా బయటకు వచ్చినాయి రికార్డింగ్స్లకి కానీ రెండు వేల ఆరవ సంవత్సరంలోనే ఇవన్నీ రిలీజ్ అయినాయి మనకి నాలుగు గుంపులు అనేవి కాబట్టి వెండి పాత్రలు బంగారు పాత్రలు కరవి కాక కరవి కూడా ఉండును అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినిగింపడును అవి నీకు చెప్పండి ఏవి ఘనతకి వాడేడివి ఏవి ఘనహీనతకి వాడాడివి గొప్ప ఇంట్లో అన్ని రకాల పాత్రలు ఉంటాయంట అంటే ఉదాహరణకి వంట గదిలో కొన్ని పాత్రలు ఉంటాయి టాయిలెట్లో కూడా కొన్ని పాత్రలు ఉంటాయి మంచి పని కొరకు వాడే పాత్రలు ఉంటాయి పనికి రాని వాటివి కూడా ఉంటాయి కాబట్టి వెండి పాత్రలు బంగారు పాత్రలు ఘనతకు వాడేవి అంట వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగం పడతాయి ఘనహీనతకు కర్రవి మంటివి కాబట్టి అవి సర్పములు మీకు కూడా మీరు కూడా ఇవి నేర్చుకున్న విధానం ఏది కర్ర కర్ర దేనికి సంబంధించింది సర్పమా తేల మంటి దేనికి సంబంధించింది సర్పమా తేల ఎవరు చెప్పగలరు చెప్పండి ఇవన్నీ ఎప్పుడో చూసినాం ఎన్నో సమాచారాల అంటే ఒక స్టూడెంట్ లాగాను రిజిస్టర్ అయిపోతాయి నీ పరీక్షలో ఎగ్జామ్ పేపర్లో ఒకటో వచ్చినం చదివితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చూడండి ఎవడ నేను చేరక తను తాను పవిత్రకు పరచుకునేలా వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యంలకు సిద్ధపడి ఘనత నిమిత్తమైన పాత్రయండును అంటే వీటిలో అన్నప్పుడు ఆ తక్కిన రెండు అంటున్నాడు కర్రవి మంటివి అందులో నువ్వు పాల్గొనొద్దు అని చెప్తున్నాడు సర్పంలో సహవాసంలో నువ్వు ఉండొద్దు అని చెప్తున్నాడు కానీ నువ్వు ఎందులో ఉండాలా బంగారు సహవాసంలో ఉండాలి ఎందుకంటే బంగారు దేవునికి సాదృశమానికి ఒక్కొక్కసారి నేను చూపించిన మీకు అంటే బంగారు దేవునికి సాదృశ్యం దేవుని బిడ్డలు ఎవరు లక్ష నలభై నాలుగు వేల మంది కానీ వెండి గొప్ప జన సమూహానికి అంటే లెస్ వ్యాల్యూ తక్కువ విలువ దగలిది బంగారు కంటే ఈ తక్కువ విలువ కలిది బంగారుగా మారాలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేసిన దేవుని దృష్టిలో వెండి బహు ప్రాముఖ్యమైంది ఎందుకంటే బంగారు ఆల్రెడీ ముద్రించబడింది అది సీల్ అయిపోయింది కాబట్టి కర్రవాటితో మరియు మంటి వాటిలో నువ్వు చేరద్దు ఎందుకంటే అవి ఈ లోకానికి సంబంధించినాయి వెండి పరలోకానికి సంబంధించినాయి కాబట్టి వెండి బంగారుగా మారకపోతే ప్రభు చింతకు రాదు పరలోకంలో ఉంటుంది కానీ ప్రభు సహవాసంలో ఉండేది ప్రభు సన్నిహితంగా ఉండేది కాబట్టి ఇది ఎట్లా సాధ్యము అనేది ఇరవై రెండో వర్షంలో చూడండి ఎట్లా మీరు అట్లా తయారు కాగలరు నీవు ఎవరినిచ్చిన నుండి పారిపోము చాలా మంది అంటారు ఎవరి నచ్చినట్టు గురించి మాట్లాడుతుంటే అది కాదు యువనేచలు అంటే శారీరకమైనవి లోకం చూసే జీవితం కాబట్టి మీ యవనేచల నుండి అంటే శరీర కోరికల నుండి పారిపోము ఇప్పుడు చూడండి పవిత్ర హృదయులై ప్రభులకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ప్రతిరోజు లేసి ఏం వెంటాడాల ముందు యవనేచ నుంచి పారిపోవాలా పవిత్ర హృదయం కలిగి ఉండాలా రఘునకు ప్రార్థన చేయవారితో కూడా అంటే నువ్వు ప్రార్థన చేయవారితో సాహసం ఉండాలా తర్వాత నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానం వెంట జీవితంలో ఈ ముఖ్యంగా ఈ నాలుగు అనేవి నీతి విశ్వాసము ప్రేమ సమాధానం ఇవి లక్ష మనం పరిచయం చేయాల గొప్ప జనాన్ని పరిచయం చేయాలా ఈ గుణగణాలు లక్షా మందికి ఉంటుంది 144K ఫార్టీ ఫోర్ కే ఇంకటే రాసుకుంటాను ఇప్పుడు బుక్ లా ఇంకటి షార్ట్ అన్నట్టు వన్ అంటే వన్ అన్నట్టు కాబట్టి పవిత్ర హృదయలే ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే మనకు సేవా పరిచయలో ఇది ప్రతిసారి నేను చెప్తా ఉంటాను నువ్వు పవిత్ర హృదయం కాకపోతే నీ కార్యం నీలో పవిత్రత లేకపోతే దయ్యం నీ మాట వినదు నువ్వు అపవిత్రంగా జీవిస్తే సేవలో ఏం చేరుతుంది తెలుసా ఆ దయ్యము బాహటంగా చెప్పేస్తుంది ప్రజలకి నీ గురించి ఇప్పుడు నువ్వు ముఖం ఎత్తుకోలేవు ఏం చెప్తున్నా నువ్వు నన్ను ఇలా కొడతావా కేవయ కుమార్లతో మాట్లాడింది మీరు ఎవరో నాకు తెలవదా నాకు వాళ్ళు తెలుసు కానీ నువ్వు వెళ్ళగా మీరెవరో నాకు వెళ్ళదా మీ పరిస్థితి ఏందో నాకు తెలదా చెప్పింది అనుకో నేను విన్నా కూడా ఇట్లా మాట్లాడుతుంటే దయ్యం ఒక సేవకుని గురించి అది మరీ డేంజర్ అంటే నీ రహస్యాలని దేవుడు పర్మిట్ చేసిండి ఆ సైతానికి అందుకే రహస్యంలో కూడా జాగ్రత్తగా జీవించడం నేర్చుకోలేవు పవిత్ర హృదయలై ప్రవణకు ప్రార్థన చేయవలతో కూడా నీతిని నీతి అంటే ఏం చెప్పండి నీ రక్షణ అనుభవం నీతి అంటే సరైన జీవితం క్రమబద్ధమైన జీవితం ఇంగ్లీష్లో నీతిని రైచస్నెస్ అంటాం రైచస్నెస్ అంటే ఆర్ఏ జిహెచ్ రైట్ రైచస్నెస్ రైట్ గా జీవించడం రాంగ్గా కాదు నీతిని అనుసరించి జీవించడం అంటే రక్షణ అనుభవం కలిగిన వాడు క్రీస్తుకు మాదిరిగా జీవించడమే నీతిని అనుసరించి జీవించడం తర్వాత విశ్వాసంను వెంటాడాల ప్రతిరోజు విశ్వాసంలో అంచలంచలుగా ఎదగాలను తర్వాత ప్రేమను చూపించాలా ఎట్లా ప్రేమను చూపిస్తాం ఈరోజు ఉదయం నుంచి ఉదయం ఇదే చూస్తా ఉన్నాం వాక్యం గుండిగల్ ఎయిర్పోర్ట్ దగ్గర చర్చిలో ప్రేమను ఎట్లా మనము వ్యక్తపరచాలా మనుషులకి మిక్కి దలుపులుగా ఉన్న వారికి సహాయం చేయడంలో నువ్వు ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటావు నీ దగ్గరికి పేదవాళ్ళు వస్తే వాళ్ళకి నువ్వు సహాయం చేస్తూ ఉంటావు నీ నుంచి కోరుకుంటే వాళ్ళు చాలా మంది అంటారు బా బాధితులు బాధ బాధను అనుభవిస్తున్నవారు రోగం అనుభవిస్తున్న వారు శ్రమను అనుభవిస్తున్నవారు వారికి నువ్వు ఉపశమనం కల్పిస్తూ ఉంటా అది నీ ప్రాయమండస్ ప్రభావ నేను ప్రేమిస్తున్నానంటే అబద్ధికుండా రుచుపరుస్తుండే నీరోజు చర్చలో అందరూ అంటారు ఎంతమంది ప్రేమిస్తారు వేసుకుంటే అందరు చేతి నేను రుజువుపరిచిన మీరు అబద్ధి కొలు ఈరోజు మీరు వేసధార కులు ఎందుకంటే మీ నిజంగా ప్రేమిస్తే నా మాటలు గైకుంటారు అంటాడు మీరు నిజంగా నేను ప్రేమిస్తే నా మాటలు గైకుంటారు ఇప్పుడు అడిగితే మీరు నిజంగా మాటలు గైకుంటారంటే అవును అందరం కనుక అందరం నిజంగా మేము వేసిన మాటలు గైకున్నామంటే రుజువు పరచండి అన్ని మిక్కి ఈ నా సహోదరులకు మీరు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు ఎప్పుడన్నా మీరు మీకంటే తక్కువ స్థితిలో ఉన్న సాయం చేసిండ్రు ఎవరి తలెత్తారు ఎవరి చేతులు ట్రాఫిక్ సిగ్నల్ పడ్డప్పుడు పేదవాళ్ళందరూ వాడికి ఒక రూపాయి రెండు రూపాయలు ఇస్తే ఏం నీకు అక్కడ తెలిసిపోయింది నీ నీలో ఆత్మఫలాలు ఉన్నాయాలేవా ముఖ్యంగా దయలుత్వం ఇవంగా పోంగ మరి అహంగా కాళ్ళ చేతులు మంచిగా ఉన్నాయి కదా పనిచేసుకోవచ్చు కదా నీ సలహా కొరకు అవడగ నిలబడింది అంటే మనలో ఆ పరిశుద్ధాత్మ ఫలము కనిపించకపోయింది ఎందుకు పరిశుద్ధాత్మకి దుఃఖం కల్పిస్తున్నాం మనం ఏడ్పిస్తున్నాం అన్నట్టు ప్రతి దశలో అడుగు అడుగునా ఉన్నాం నువ్వు మంచి పాత్రగా ఎప్పుడు తరేతవు గొప్ప గొప్ప ఇంట్లో ఘనహీనమైన పాత్రలు కూడా వాడబడుతున్నాయి వినియోగింపబడుతున్నాయి అంటే సర్పంలో తేళ్ళనుకున్న దేవుడు వాడుకుంటున్నాడు తన పని కొరకు అవి మంచి చేస్తేనే పనులు కానీ మొదటి రెండు గుంపులే సరిగ్గా చేస్తలేవు నువ్వు నిజంగా లక్షా నలభై మంది గుంపులో ఉంటే నువ్వు నిజంగా విధేత చూపిస్తున్నావా విధేత చూపిస్తే మళ్ళీ ఆయన ఆగిలంగా అయికొని కదా పాటించలేకపోతున్నాడు సరే మనల్ని కొంతమంది అబ్యూస్ కూడా చేస్తూ ఉంటారు ఇంకా వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకొని మనకు తెలుసు కూడా వీళ్ళ మంది అబ్యూస్ చేస్తున్నారు మనల్ని ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నాయని శాసిస్తూ ఉంటారు దేవ పరిచర్లు అది మనకు తెలుసుది కూడా కానీ మనం చేస్తామంటే సరే ఈ పరిస్థితిలో ఆర్థికంగా బిల్లు సరిగా లేరు కాబట్టి ఉంటాం కానీ వాళ్ళు కేవలం డబ్బుల కొరికే మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టు పరిచర్యలు మనకు కూడా ఇది పరీక్ష అన్నట్టు వాళ్ళకు కూడా అది పరిచయం అన్నట్టు వాళ్ళు పాస్ అవుతుంటారా నువ్వు పాస్ అవుతున్నావా వాళ్ళు ఫెయిల్ అవుతుంటా నువ్వు ఫెయిల్ అవుతున్నావా అది గ్రహించాలని కాబట్టి ఈ ఏడు తలలకు సంబంధించిన బోధలో గనహీనమైన పాత్రలు రెండు సర్పండ్లు తేళ్ళు అనే చేతిలో వాడబడుతున్నాయని నేను చూపించిన వారు నా సైనికులు అని యోగుల గృంధంలో చూపించిన వారు నా సైనికులు వారిని నేనే వాడుకుంటున్నా అని దేవుడు మాట్లాడినట్టు నేను చూపించిన వాక్యం ఎందుకంటే ఘనహీనమైన పాత్రలు ఘనమైన కానీ అనుకుంటున్న పాత్రలకి శిక్ష అంటే ముఖ్యంగా వెండికి బంగారుకి కాదు ఎందుకంటే బంగారు దగ్గరికి రాలేవారు కర్ర కానీ మట్టి కానీ బంగారు విలువగలదు కాబట్టి దాన్ని ఎక్కడ ధరిస్తారు దాన్ని పక్కకు దాన్ని ఎప్పుడు శరీరం ధరించి పెట్టుకుంటారు ఎక్కడ రహస్యలంగా దాచిపెట్టుకుంటారు అది మట్టిలో పడారు బంగారం కాబట్టి కానీ తురదృష్టం ఏంటంటే మస్టు పట్టిన ఈ యొక్క వెండి అందులో నుంచి ఆ అగ్ని కొలిమిలో నుంచి రావాల్సి కాబట్టి అగ్ని అంటే మళ్ళా తేళ్ళని మనకు తెలుసు కాబట్టి గొప్ప చిన్న సమూహము తేళ్ల బారిన పడక తప్పదు అది దేవుని యొక్క విధానం కాబట్టి ఈ చావు దెబ్బ అనేది పోయిన వారం నుంచి మనం చూస్తా ఉన్నాము ఇది రెండవ భాగము ఈ చావు దెబ్బ ఏడవ తలకి అని నేను పోయిన వారం చూపించిన దాన్ని ఎవరు దానికి ఎనుగురు గాయం చేసినారు అంటే మొదటి రెండు గుంపులు నేను చూపించిన సర్పములు తేళ్ళని తర్వాత వారికి ఎవరు ప్రో ప్రోత్సహించారు ఎవరు సపోర్ట్ చేశారంటే దేవుడు అని చూపించిన కానీ ఇది గాయం అయ్యి అది స్వస్థత పొందినట్టుగా అనిపిస్తుంది ఎప్పుడు అంటే ఏడవ బుర్ర కానీ గాయం ఎప్పుడైతుంది ఆరవ బురలు అని చూపించిన గతంలో రికార్డింగ్స్ లో ఉంటుంది అది ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పద్నాలుగో వచ్చినది నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు వారు నిన్ను గుచ్చి విచారింపరు వాళ్ళు మొదటి రెండు గుంపులు పక్కనే ఉండి పాట పడిన వారు పక్కనే ఉండి వర్షిప్ చేసిన వాళ్ళనట్టు సర్పండు తేళ్ళు గొప్ప జన సమూహము మూడు గుంపులు లోపల ఉన్నాయని చూపిస్తూ ఉంటాం ప్రతిసారి మనం నాలుగో గుంపు బయట ఉంటుంది ఎప్పుడని చూపిస్తూ ఉంటాం కాబట్టి పదిహేడో వర్షంలో మన పద్నాలుగు పదిహేను వర్షాలలో మనం ఏం చూస్తున్నామంటే నీ గాయము చేత నీవు అరిచేదవేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున నీ దోషమును బట్టి నేను నేను ఇలాగ చేయించున్నాను చేస్తున్నారు దేవుడే చేస్తున్నా అంటాడు ఎట్లా దేవునికి విరోధంగా పాపం చేసింది నువ్వు కేకలు వేస్తున్నావు నీ గాయాలను బట్టి నువ్వు మానని నీ గాయలు మానని స్థితిలో ఉన్నాయి ఒకప్పుడు స్నేహితులే కానీ ఇప్పుడు వాళ్ళు విచారింపారు ఎందుకంటే స్నేహితులు అంటే ఎవరు నీ నుంచి ఆశించేవారు నేను నీ దగ్గర నుంచి అన్ని ఇప్పుడు నీ గురించి విచారింపారు నీ గాయం చేత నీ అరిచదమేమి నీకు కలిగిన నొప్పి నివారణ కాదు నీ పాపములు విస్తరించినందున ని దోషంలో బట్టి నేను నిన్ను ఇలాగ చేయిచున్నాను నిన్ను మింగు వారందరూ మింగి వేయబడదురు నేను బాధించే వారందరూ తప్పకుండా చదవనికి పోదురు నేను దోచుకున్న వారు దోపుడు సొమ్మగుదురు నిన్ను అపహరించే వారందరినీ దోపుడు చొమ్మగా అపగించేదను ఇది చాలా మా నేను చూపించిన వాక్యం మొదటి రెండు గుంపులు గణహీనమైన గుంపులు మూడవ గుంపు గణహీనత సహవాసంలో ఉండి బయటికి వచ్చే గుంపు ఇది ఆ గణహీనులతోని సహవాసం చేసింది గొప్ప జన సమూహము వెండికి సాదృశ్యము అది లోపల ఉంటూ ఆ సర్పములు తెలియ సహవాసంలో ఉంటున్నాయి తెలుసు వాళ్ళ దొంగలు వాళ్ళు మోసగలని ఆయన కానీ అక్కడే ఉంటుంది ఎందుకంటే చర్చలో ఉంటే మంచిది ఏదో సంపాదించుకుంటామని కానీ లక్ష నలభై మంది ఈ సహవాసంలో ఉంటే మనం కూడా దానికి పట్టిన దుస్థితి మనకు పడుతుందని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళందరూ కాబట్టి వీళ్ళు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది శివుని పర్వతం మీద గోడపిల్ల ఎక్కడికి వెళ్తే వీరు అక్కడికి వెళ్ళిరీ అని మేము చూపించిన వాక్యం కాబట్టి ఎవరైతే ఈ గనహీనమైన పాత్రల్ని దేవుడు వాడుకుండో గొప్ప జనాన్ని శిక్షించడం కొరకు దాని తర్వాత వారికి శిక్ష వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేసింది దేవుడు ఎందుకంటే వారి ఘనహీన పాత్రలు కాబట్టి ముఖ్యంగా మనము ఐదవ బూరాలో మనం చూస్తాము ప్రాణక మంత్రిలో ధ్యానించినప్పుడు ఐదవ బూరా ఎనిమిది తొమ్మిదో అధ్యయనాలు మనం చూస్తాం అది అక్కడ ఐదు ఐదు నెలలు ఈ యొక్క తేళ్ల బాధ చేత వాళ్ళు బాధింపబడతారని బహు బాధకరం అది తర్వాత ఆరవ బూరలో వారందరూ మరణిస్తారని ఎందుకంటే ఆ యొక్క దేవుడు అధికారం ఇస్తాడు చంపడానికి అది మనం చూసినా కూడా అరణ్యంలో విసల్పలు ఆ బంగారు విగ్రహాన్ని చేసుకున్నప్పుడు దూడని ఆ రోజు సర్పములు వాళ్ళని కాటేసి ఎంతమంది చంపింది ఎక్కడి నుంచి వచ్చినాయి అమాంతంగా సర్పంలు అవి గణహీనమని తెలుసు మనకి సర్పంలు అవని మోసగించిన సర్పములు అవి గణహీనమైన తెలుసు శిక్షించబట్టయని తెలుసు కానీ వాటినే వాడుతుంటే దేవుడు తన బిడ్డలను శిక్షించడానికి కోరుకుని మనం అక్కడ తీసినాం ఈ రోజు కూడా దేవుని విధానం అంతే దేవుని బిడ్డల ఇండిన మనము దేవునికి విరుద్ధంగా పాపం చేస్తే శత్రువులను లేపుతాడు దేవుడు మొదటి రెండు గుంపులని వాళ్ళు మనల్ని మన మీద వాళ్ళ పగ తీర్చుకుంటూ ఉంటారు ఎదురు చూస్తూ ఎప్పుడు అవకాశం దొరుకుతుంది వీళ్ళ అందుకే మనం వాళ్ళ చాట్ అవకాశం ఇవ్వద్దని అది నేను పోయిన వారం చూపించిన మీకు ఉపాధ్యాయ గ్రంథంలో కూడా పోయిన వారము అటుపోయిన వారం చూపించిన గ్రంథము మొదటి అధ్యాయము ఏడో వర్షంలో వీళ్ళు ఎవరు అంటే ఏదో సంతతి ఏదో సంతతి వాళ్ళందరూ భూమిగూడినారు అన్నట్టు భూమిగూడి వీరిని గాయపరిచినారు అన్నట్టు ఎవరిని ఇస్రాల్ ప్రజలని అందుకు నేను ఏషావును ఉద్దేశించిన అంటాడు చాలా మంది తెర దేవుడు ఏషావును ఉద్దేశించుతుని యాకుని ప్రేమించుతున్నాను ఎందుకు అంటే ఓబద్య గ్రంథం ఒకటే ఆన్సర్ ఇస్తారు ఇంకా వేరే ఎక్కడ కనిపారు ఎందుకు ఉద్దేశించిన ప్రభు ఏషావుని అంటే దానికి జవాబు ఓబద్య తప్ప ఎక్కడ దొరకదు ఎందుకంటే ఏషావు ఏం చేసిండే కష్టాల కాలంలో శత్రువులు వెంబడి వెంటాడుతుంటే ఇస్రాయల్ ప్రజలని శత్రులకి అప్పగించారు చూపించారు ఇక్కడ దాసుకున్నారు ఇక్కడ దాసుకున్నారని అప్పుడు శత్రువులు వచ్చి ఇస్రాయల్ సంహరించారు సొంత తమ్ముని పిల్లల్ని వాళ్ళు అప్పగించరు అన్నట్టు శత్రువుకి అందుకు దేవుడు ఏషావుని అన్నట్టు నీ తమ్ముని పిల్లల్ని నువ్వు కాపాడాల్సింది పోయి వాడిని శత్రువులకు అప్పగిస్తావాను అంటే ఏషావుడు జీవన విధానం ఈ కూడా అంతే ఏషావు జీవన విధానమైంది విశ్వాసులని అప్పగించడం ఇస్కర్ యోత్ యూత ఏ రీతిగా అప్పగించిండు ఏసుప్రభుని ఎవరికి అప్పగించిండు తేలులుగా వచ్చి కాటేసిండు అట్లా ముద్దు పెట్టి ముద్దు కాటేసి ఏసుప్రభుని సర్పంలకు అప్పగించిండు దురదృష్టం ఆ రోజు సర్పంలకి అధికారం లేదు రోమా సామ్రాజ్యం కాలంలో జరిగిన స్టోరీ అది యేసు ప్రభుని చంపడానికి సర్పంలకి అధికారం లేకుండా రోజు ఎందుకంటే రోమా సామ్రాజ్యం పిలాత్ కొంది అధికారం అందుకు పిలా దగ్గర తీసుకెళ్ళిండ్రు కానీ పిలా తీసుకుని ఏ తప్పులేదు కానీ ఎట్లా ఎట్లా చంపాలని ఎట్లా మరణానికి అప్పగించాలి కానీ మనకు తెలుసు ఐదవ సర్పంలే గొప్ప జన సమూహాన్ని చంపుతాయని ఎందుకంటే వాటికి అధికారం ఇచ్చిండు దేవుణం చూపిస్తున్న వాక్యం కాబట్టి గొప్ప జనము సగం సత్యం సగం అవనలు ఉన్న వారు ఎట్లా మరణిస్తారు అంటే సర్పం కాటు కానీ అక్కడ పిలాత్తుకి అధికారం ఉంది సర్పంలకు అధికారం లేదు అందుకే పిలాత్ దెబ్బ అబద్ధ నేరాలు మోపిరాని మీద దేవు దూషణ చేస్తున్న పిలాతు చూసిండు వీళ్ళు గలివిలి చేస్తారనిషి నాకు ఎందుకు తలనొప్పి నా ఉద్యోగం నేను కాపాడుకుంటా ఎంతో కష్టపడి నేను డబ్బులిచ్చి ఈ ఉద్యోగం తెచ్చిపెట్టుకున్నా కాబట్టి దీన్ని నేను పోగొట్టుకోలేను అనేసి యేసు ప్రభుని వాళ్ళకు అప్పగించేసాను అప్పుడు సర్పంలు చంపినా ఇది రీప్లే మన కాలంలో రీప్లే అంటాను దీన్ని అంటే ఇది తిరిగి నెరవేరబోతుంది నెరవేరుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రెండు సంవత్సరాల నుంచి ఎంతో మంది గొప్ప జనం ఆల్రెడీ మరణించారు బల్లిపీటప్పు క్రింది ఆత్మలైన వాక్యంలో మీకు రికార్డింగ్స్ లో జ్ఞాపకానికి వస్తుంది అది వలిపీటం కింద కొన్ని వేల లక్షల ఆత్మలు ఏడుస్తా ఉన్నాయి ప్రవచ నిధులు గోజాడుతున్నాయి ఇంకా ఎంతకాలము ఈ భూనివాసులకు మా నిమిత్తమై తీర్పు తీర్చక ఉందివు దేవాధా సత్య స్వరూపి అని వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటున్నాడు ఆగండి కొంతకాలం కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి అయ్యే వరకు కొంతకాలం ఆగండి అంటే ఇంకా కొంతమంది గొప్ప జనం వాళ్ళందరూ చనిపోయినంతగండి దాని తర్వాత నేను తీరు తీరుస్తాయి లోకానికి అదొక సీక్రెట్ దేవుడు బయల్పర్చండి అందరు చనిపోతారు గొప్ప జనం అందుకని నువ్వు త్వర త్వరగా నువ్వు లక్ష గుంపులో ఉన్నావు కాబట్టి నువ్వు ఆ లక్ష మంది గుంపుకి సంబంధించిన కాబట్టి సంబంధించిన దానవు కాబట్టి నువ్వేం చేస్తున్నావంటే ఈ సీలింగ్ ముగించే దశకు వచ్చేసింది ఇంకా ఫైనల్ దశకులో మనం ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో క్లోజ్ కావాల్సిందే ఈ సీలింగ్ అనుకుంటున్నట్ల కానీ దేవుని చిత్తం అది ఎప్పుడు స్టార్ట్ అయిందా నేను చూపించిన టూ థౌసండ్ లో స్టార్ట్ అయింది ఆ సీలింగ్ అది ఇంకా క్లోజింగ్ దశకు మనం వస్తున్నాం ఏ టైంలో అనేది నేను చెప్పలేను నాకు కూడా టైమింగ్స్ ఇదిగా మనం టైమింగ్స్ పెట్టుకో మనం సూచనలు చూస్తూ ఉంటాం మనం ప్రపంచాత్మకంగా ఉంటున్న పరిస్థితులను చూస్తే ఈ లోకపు రాజ్యాలన్నీ దేవునికి దేవుని బిడలకి విరుద్ధంగా తయారైపోతున్నాయంటే సీలింగ్ ఎన్నింగ్ అన్నట్టు కాబట్టి ఈ సీలింగ్ ఎండింగ్ అయితే ఏమవుతుందంటే లక్ష నలభై నాలుగు వేల మంది వాళ్ళ గుంపులో వాళ్ళే ఉండిపోతారు గొప్ప జన సమ్ముఖము వాళ్ళ గుంపులలో వాళ్ళే ఉండిపోతారు సర్పంలో సర్పంలో లాగానే ఉండిపోతాయి తేళ్ళు తెరలాగానే ఉండిపోతాయి వాళ్ళ గుంపులలో ఆ సీలింగ్ తర్వాత డివైడింగ్ అంటాం ఏడవ నెల మనం సీలింగ్ కాంగని ఏమవుతుంది ఎప్పుడైతే లక్ష మంది సీలింగ్ కంప్లీట్ అయిపోతుందో గొప్ప జనం మీదికి శ్రమలు స్టార్ట్ అయిపోతాయి గ్రాండ్ స్కేల్ అంటాం లేక గ్లోబల్ స్కేల్ అంటాం ప్రపంచాత్మకంగా అది మరణ చావుదెబ్బ ఎప్పుడైతే గొప్ప జన సమూహం అందరూ మరణిస్తారో దాన్నే చావు దెబ్బ ప్రకృతి సహజంగా చనిపోతారు ఆత్మలో వాళ్ళు జీవింపజేస్తారు దేవుడు వీళ్ళందరూ ఎవరు అని దేవదత యోహాన్ అని అప్పుడు యోహాన్ అంటున్నాడు అయ్యా నీకే తెలుసు అంటే వీళ్ళందరూ మహాశ్రమలలో గొర్రెల రక్తంలో తమ వసతుక్కొని వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ స్ఫటికమైన సముద్రము దగ్గర వీళ్ళందరూ నిలబడింటారు యేసవ దగ్గర ఎదుట అప్పుడు వస్తున్నారు వీళ్ళు లక్ష నలభై వేల మీద ఆల్రెడీ ఉన్నారు అక్కడ వాళ్ళు వీళ్ళని ఆహ్వానిస్తున్నారు అప్పుడు ఏడ్చుకుంటూ వస్తున్నారు గేమ్స్ అనేది ఎందుకు మహాశ్రమలలో గొర్రె రక్తంలో ఉతుక్కున్నారు శ్రమలకు ముందు ఎందుకు ఉతుక్కోలేదు వాళ్ళ బట్టలు కడుక్కోలేదు ఎందుకు సగం సత్యం సగం అవధన కొంత పులిపోయినా మంచి వద్ద అంతా పిలిచిపోద్దు అన్న సత్యం వాళ్ళు గ్రహించలేకపోయినప్పుడు మనం చెప్పినా వాళ్ళు వినలేదు కానీ నువ్వు చెప్తున్నావా నిజంగా అది నిన్ను కూడా నీకు ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది నువ్వు నిజంగా చెప్పినావా నేను ఎక్కడిపోయినా చెప్తా ఉంటాను గొప్ప జనానికి నేను అవకాశం విడిచిపెట్టాను ఎందుకంటే మన పరిచయ దానికి సంబంధించింది కాబట్టి మనం తప్పనిసరిగా వీటిని అనేకులకి చూపించాలా అందుకొరికే మనం తీర్మానించుకున్నాం మన మన సేవ పరిచయనే దానికి సంబంధించింది అయితే ఈ గుంపులకు సంబంధించిన బోధ ఈరోజును కొంచెం దీర్ఘంగా మీకు చూపించి ఈరోజు ముగిస్తే వాక్యాన్ని వచ్చే వారము ఈ చావు దేంపుకు సంబంధించిన బోధను ముగిస్తా కానీ అది దేవుని చిత్తం అనేక పర్యలు మీకు చూపిస్తూ నేను అనుకుంటే త్వరగా ముగిస్తే ఇంకో కొత్త అంశం కొత్త అధ్యాయం పద్దె పద్దెనిమిదవ వెళ్ళిపోతాం ఎందుకంటే పద్దెనిమిదవ అధ్యాయంలో మహాబగులు గురించి మరి విశేషంగా చెప్పబడింది ఏడవ తల పడొక రాజ్యానికి సంబంధించింది కానీ అది ఎనిమిదవ తలగా మారిందని నేను చూపించిన వాక్యంలో ఆ ఎనిమిదవ తల శాశ్వతంగా మరణం కాబోతుంది అని నేను చూపించిన మీకు నేను కాబట్టి ఏడవ తలలో నుంచే ఎనిమిదవ తల వచ్చిందని నేను చూపించిన వాక్యం అయితే ఇప్పుడు ఎహెచ్కెల్ గ్రంథంలోని ఒక వాక్యాన్ని చూపించి ఈ దినానికి నేను ముగించేస్తాను ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాల క్రితము చాలా రికార్డింగ్స్ ఉన్నాయి మనకి ఎహెచ్కల్ గ్రంథం దేవుడు ఇక్కడ ఇంకొక పర్వతతో మాట్లాడుతున్నాడు ఇందాక ఏమియాతో మాట్లాడి నువ్వు ఆయన కుమ్మరి వాడి ఇంటికి పోయి చూడు ఏం చేస్తుంటా ఇప్పుడు నువ్వు ఏం చేయాలా నరపుత్రుడా అని మాట్లాడుతుండే ఎహెచ్కెళ్తాను మరియు నేను చెప్పే మాట విను ఏంటది నీవు మంగల్కత్తి వంటి వాడిగల కత్తి ఒకటి తీసుకొని ఏం చేయాలా మంగళకత్తితోని నీ తలను గడ్డమును క్షౌరం చేసుకొని రాసు తీసుకొని ఆ వెంట్రుకలను తూచి భాగంలో చేయము ఇది డివిజన్ కిన్నట్టు గుంపులు విభజింపడడం అనేది పాత నిబంధకాలను వాక్యం ఏంటి రెండవ స్థానంలో పట్టణమును ముట్టడి వేసిన దినములు అంటే శ్రమల కాలం ఇది ఆరంభమైనక ముగించే దశకి వచ్చేటప్పటికి సంపూర్ణమైనప్పుడు అంటే మహాశ్రమలు సంపూర్ణమైనప్పుడు పట్టణము అంటే మనకు తెలుసు ఏరుషలేము అంటే దేవుని నమ్మిన బిడ్డలకు సంబంధించింది ఏరుషలేము అంటే కానీ పైన ఒక ఏర్షలేము ఉంది క్రిందోకి కూడా మనకు తెలుసు కలి కలికి రాష్ట్రం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రింద ఎరుషన్ గురించి మాట్లాడుతుంది ఇక్కడ పట్టణము ముట్టడి వేసిన దినంలో సంపూర్ణమైనప్పుడు నివు పటనములో వాటి మూడవ భాగమును కాల్చి రెండవ భాగం తీసి కడ్గం చేత హతం చేయ రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలిన భాగము గాలికి ఎగిరికోనిమ్ము నేను కడ్గము వాటిని తరుముదును కాబట్టి ఈ రికార్డింగ్స్ చూడండి ఎన్నో చిహ్నాలు నేను అక్కడ చూపించిన మీకు విశదీకరించి ఏదేది పట్టణము అంటే యనుషలేము దేవుని బిడ్డల సహవాసము ప్రపంచాత్మకంగా వీరు వీళ్ళలో ఏం జరుగుతుందంట శ్రమలు ముగి పరిపూర్ణమైనప్పుడు పంట పరిపక్వమైనప్పుడు కొడవలితో కోస్తారన్న విషయం మనకు తెలుసు అది కోసేవాడు మన ప్రభు తిరిగి రాబోతున్నాడు అయితే నీవు పట్టణంలో ఏం చేయాలా వాటి మూడవ భాగంను కాల్చాలా బాగా తీసుకోండి మూడవ భాగంను కాల్చాలా రెండవ భాగం తీసి కడ్గం చేత హతం చేయాలా తర్వాత దాని హతం చేరేదిగా దాన్ని చుట్టూ విసిరగొట్టి అంటే ప్రపంచాత్మకంగా విసిరగబట్టబడుతుంది రెండో భాగం మనకు తెలుసు మూడో మూడో భాగం ఏది రెండో భాగమే ఎవరైనా చెప్పచ్చు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు గిన్నవారు కాబట్టి ఇవన్నీ దానిని చుట్టూ విసిరగొట్టి రెండో భాగము మిగిలిన భాగము మిగిలిన భాగం మూడో భాగం శేషం అంటాం మూడో భాగము గాలికి ఎగిరిపో నేను కడుగము దూసి వారి వాటిని తరుముదెను ఊహించుకోండి వెంట్రికల్ని గాలికి దాని దానికంటే కత్తిపోతే ఏమని అర్థం ఉందా అని వీళ్ళు పిచ్చోల్ క్రిస్టియన్స్ అంటారు ఎవరన్నా ఈ వాక్యాలు చెప్తే అదే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే మొదటి భాగం మూడవ భాగము అంటే వన్ థర్డ్ అంటాం ఇంగ్లీష్ లో వన్ బై త్రీ మూడవ భాగము అంటే వన్ బై త్రీ సెకండ్ది అనదర్ వన్ బై త్రీ భాగం అంటే మూడవది వన్ బై అంటే వన్ బై త్రీ వన్ బై త్రీ మూడు భాగంలో అంటే 1 బై అంటే 33.3% త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఇంకొకటి 33.3% మరి ఒకటి థర్టీ అంటే మొత్తం 99.9% నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చర్చ సిస్టమ్ మొదటి థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రెండవ మూడవ భాగం ఖడ్గం చేత హాతం చేయబోతున్నాడు దేవుడిని శిక్షిస్తున్నాడు ప్రపంచాత్మకంగా అది చిదిరినాక తర్వాత మిగిలిన మూడో భాగం అంటే లాస్ట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆ భాగం నువ్వు గాలికి ఎగిరిపోనిమ్ము నేను కడ్గము చూసి వాటిని తరుముదును నేను అటువంటి దేవుడు అంటే తక్కిన మూడవ భాగము అంటే గొప్ప జనము అంతా వాళ్ళు చిదిరిపోతారు చిదిరిపోయినాక వారి వెంట కడ్గమును చూసి వారిని వాటిని తరుముదును ఆశ్చర్యం అయితే ఆ మూడో భాగంలో నుంచి మరి ఒక చిన్న భాగము దేవుడు సెపరేట్ చేస్తుండంటే గొప్ప జనం నుంచి లక్ష నలభై నాలుగు మందిని సెపరేట్ చేస్తుండే అక్కడ మూడో వచనంలో అయితే వాటిలో కొన్నిటిని తీసుకొని నీ చెంగున కట్టుకొనుము సీలింగ్ అంటాం దీన్ని కాబట్టి గొప్ప జనం నుంచి అంటే కింద కూర్చొని పడలు పాడేటోళ్ళు వీళ్ళు కింద కూర్చొని వాళ్ళకి వెళ్ళి వినేవాళ్ళు వీళ్ళు వీళ్ళ నుంచి దేవుడు ఒక చిన్న గుంపును ఏర్పరచుకుంటుండే ఎందుకు వీరి సేవ విశేషంగా ఉంటుంది అన్నట్టు మహాశ్రమల కాలంలో సేవిస్తారు అందుకే బోధ అబద్ధం అని ఎన్నిసన నేను ఎందుకంటే ఎతబడే బోధ అంటే ఏంది అంటే నువ్వు ఏ శ్రమను చెడకుండా అమాంతంగా మాయమైపోతావు అని దానికి సంబంధించిన ఒక్క వాక్యం కూడా లేదని నేను ఎన్నిసలో రుజుపరిచిన ఇంది లేదు బ్రదర్ ఇది ఉంది బ్రదర్ అని చాలా మంది వచ్చిన వాళ్ళు వాళ్ళే అవమానం పొందింటారు ఎందుకంటే ఆ వాక్యాలన్నీ పునరుద్ధానికి సంబంధించినవి ఎత్తబడే సంఘానికి సంబంధించినవి కావాలని రుజువు ముఖ్యంగా మొదటి కృష్ణ పత్రిక నాలుగో అధ్యాయం చూపిస్తూ ఉంటారు తర్వాత మొదటి పంతులు పత్రిక పదిహేను అధ్యాయం చూపిస్తూ ఉంటారు ఇక ఇక్కడిని చూడు ఎత్తబడనమాని ఎక్కడ లేదని మరి విశేషంగా మత్స్య వార్త ఇరవై నాలుగు అధ్యాయాలు చూపిస్తూ ఒకడు ఇరుగటి రాళ్ళు విసిరేవాడిని లేక పొలం పనిచేసే వాళ్ళు ఒకడు కొనిపోబడును ఒకడు విడబడను అదొక్క వాక్యం బయట తీసి కానీ ఆ వాక్యం ముందున్నది ఎవ్వరు చెప్పరు క్యాప్చర్ కల్ట్ బోధకులే నో ఆఫ్ జలప్రలయము కొనిపోయింది కొందరిని విడిచిపెట్టింది ఒక ఎనిమిది మందిని విడిచిపెట్టింది అందరినీ కొనిపోయింది జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అలా ఆ దినంన ఒకడు పొలంలో కొనిపోబడును ఒకడు విడుదల పొందిను ఇరికట్రాలు విసిరుస్తలలో ఒకటి కొనిపోబడిను ఒకటి విడబడును జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది ఓ పాస్సర్ని సోటిగా అడిగిన నుంచి మాట్లాడుతుంటే పాక్సర్ నేను సోటిగా అడిగినాను మత్స ఉంది ఏసులో చెప్పిండు లేదు అది అని మనం ఎందుకు అబద్ధంగా బోధిస్తున్నాం నా ఎట్లన్నా సార్ చూపాను సార్ అంటే చూపించిన జల ప్రళయము వాడిన అందరినీ కొనిపోయింది ఎవరిని కొనిపోయింది బ్రదర్ పరిశుద్ధులనా అపవిత్రులన్నా జలం ఎవరిని కొనిపోయింది బ్రదర్ అంటే అవును పాపులను కదా విడుదల కొనింది ఎవరు బ్రదర్ పరిశుద్ధులు కదా నువ్వు వెంటనే విడుదల విడిపి విడబడ్డ వారు పాపులను ఎట్లా వాక్యాలు చెప్తున్నారు మీరు అంత భయంకరమైన పాపపు జీవితము పులిసిపోయిన జీవితం క్రైస్తవ జీవితం బగులోని జీవితం మీరు భస్మరాష్ట్ర పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వర్షంలో చూపిస్తాం మనం అడగబురం రోగినప్పుడు ఏం జరుగుతుందని మొదట మృతులు లేతురు మృతులు లేయడం అంటే కదా ఎత్తబడం ఎట్లయింది పిల్లలు మృర మృగును మృతులు అక్షయాలుగా లేపబడుతురు అని మొదటి కొనుగోలు రాష్ట్రపత్రిగా పది నిజాలు చూపిస్తాడు పౌలు బూరం రోగును చాలా తేట కడబూరం రోగును మనకు తెలుసు బూర కడుబూరం రోగుతేనే సమాప్తం అన్నట్టు మొత్తం తారుమారు చేసి పడేసేరు సిస్టమ్స్ ప్రపంచాత్మకంగా ప్రతి మతం ఇది గలిబిలి అన్నట్టు అందుకే ఇది బబులోను ఈ సంఘం అంతా బబులోనుగా తయారైనాయి కాబట్టి వాటిని మనం దూషిస్తలేము ద్వేషిస్తలేము అందులో చిక్కబడ్డ ఆ యొక్క చెరలో కొనిపోబడ్డ ఆ గొప్ప జనానికి విడుదల కల్పించడం కోరికే నిన్ను నన్ను అభిషేకించండి దేవుడు చెరలో ఉన్న వారికి ఆ ప్రకటించడానికి దేవుడు నన్ను అభిషేకించిన టల్లు కాసు వార్త నాలుగు అజ్ఞానాలు వేసుకురావు నువ్వు నేను కూడా అంతే వర్షదాత్మ అభిషేకం ఎందుకు ఇచ్చింది దేవుడు నీకంటే గొప్ప జనానికి నువ్వు విడుదల కల్పించిన కొరకు వాళ్ళు చెరలో ఉన్నారు ఎవరు చరలో ఉన్నారు సరపంలో తెల్ల చెరలో ఉన్నారు ఇప్పుడు ఎవరో నేను చూపించిన మీకు పర్లోకరాజం ఎట్టుంది వలని పోలింది అన్నారు దేవుడు వలను పోలింది అవి అందులో రకరకాల చేపలు పడ్డాయి అని చెప్తున్నాడు ధరికి లాగినప్పుడు దాంట్లో నుంచి మంచివి బుట్టలేసుకొని చెడ్డ వాటిని బయట పాడేస్తున్నారు నీళ్ళలో కాదు బయట అది అనిపోయేటట్లు అలాగుననే పునరుద్ధరణ దిన ఉండడం అక్కడ వాక్యం కాబట్టి పునరుద్ధనమే చివరికి కనిపిస్తుంది కానీ అమాంతంగా మాయమయ్యేది లేనే లేదు వాక్యం ఇది విరుద్ధం అది ఎందుకంటే అందుకొరకు కాదు చర్చను పెట్టింది దాని ఎదుట పాతల ఒకప్పుడు ద్వారాలు నిలబడలేరంటే నువ్వు మాయమైపోతుందంటే ఎట్లా అని నువ్వు అబద్ధిపంగా చేస్తున్నావు కాబట్టి అటువంటి చెత్తగా తయారైన క్రైస్తవ జీవితానికి శిక్ష దేవుడు అందుకే తీర్పు దేవుని ఇంటి వద్ద కాలము వచ్చి ఉన్నది అన్నాడు కేతుడు ఫస్ట్ తీర్పు దేవుని ఇంటికే అదే చావు దెబ్బ అందరు చనిపోతారు రాధా సత్యస్వే ఎందాక కొంతకాలం ఆగండి మీ సహోదరుల సంఖ్య సంపూర్తి కావాలా అది చావుదెబ్బ చావు చావు దెబ్బ అంటే చా చచ్చేంత వరకు దెబ్బన చనిపోయేంత దెబ్బ దాని తర్వాత వాళ్ళందరూ ప్రభు చింతకి తిరిగి వస్తారు చనిపోయి హత వారి రక్షణను కాపాడుకుంటున్నారు అప్పుడు ప్రవ్వాణ నా ప్రాణికి అప్పగిసిన ప్రవ్వాణను స్వీకరించే ప్రభువా హిర్మీయా గ్రంథం చూడండి ఒకసారి హిర్మీయా గ్రంథము యాభై అధ్యాయం ఇర్మి గంధము యాభై ఒకటో అధ్యాయము అది ఎందుకట్ల తయారైంది చూడండి తొమ్మిదవత్సరం చదువుతున్నాను మనము బబ్బులను స్వస్థపరచ గోరితిమి ఇది నీ సేవ లక్ష నలభై నాలుగు వేల మందికి సంబంధించిన బోధేది మనము బబ్బులను ఎందుకు మనము అంటే ఎవరు నువ్వు ఒకని కాదు నీతో పాటు ఉన్న పరశుధాత్మ కూడా పరిశుధాత్ముడు నువ్వు కలిసి బబులను స్వస్థపరచగోరితి అయితే అది స్వసత నొందలేదు ఎందుకు బ్రదర్స్ ఈ సిస్టర్స్ వచ్చి చెప్పిపోతుంటారు పిచ్చోళ్ళు అనుకుంటారు రోజులు వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటే మా పాసర్ కంటే గొప్పలు ఇల్లు మా పాసర తెలుసా ఇట్లా మాట్లాడుతున్నారంట గర్వంగా అది గొర్రెపిల్లనే కానీ అది ఘట సర్పంలాగా చూపించిన ఒక వాక్యం మీకు ఏమని బిడ్డలేము గోరపిల్లలే కానీ వాళ్ళు మాట్లాడితే మటుకు ఘట మాట్లాడినట్టు ఉంటుంది రోజు అహము గర్వంతో మాట్లాడి ఒకటి సర్పం అయితే అది స్వస్థత నొందలేదు దాని విడిచిపెట్టుడి నువ్వు కూడా ఏం చేస్తావు చెప్పి చెప్పినాక చివరికి ఏం విడిచిపెడతావు ఇది నా జీవితంలో ఎన్నిసార్లు జరిగింది ఎంతగా చెప్పినా వినకపోతే ఏం చేస్తావు ఒక టైంలో విడిచిపెట్టాల్సి వస్తుంది మనం కూడా అది లాస్ట్ వరకు నిన్నైతే విడిచిపెట్టలేవు కానీ ఒక దశ వస్తుంది మనమందరం ఏం చేయాలో తెలుసా ఇప్పుడు అయితే అది స్మశత నుండలేదు దాన్ని విడిచిపెట్టుడి మనం మన దేశములకు వెళుద్దాము రండి మీకు తెలియదా మీ దేశం ఏందో సీఎను పొరతాం కదా సీఎను స్థలం అక్కడికి వెళ్ళిపోవాల్సిందే నువ్వు ఎందుకు శిక్ష ఆకాశం అంతా సాగుచున్నది ప్రారంభమైపోయింది ఇంకా సాగుతుంది ఎండింగ్ వచ్చేసింది ఆకాశం ఎత్తుకు సాగిందంటే ఎండింగ్ అన్నట్టు ఇంకా అది రెండు వేల ముందే స్టార్ట్ అయింది అది మన కాలానికి అది బహు ఎత్తుగా సాగుతున్నది అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది పదకొండవ సమయండి పానములు చీకిలు చెయ్యుడి గీడములు పట్టుకున్నది బొబ్బులను నశింపజేయటకు యోగా ఆలోచించుచున్నాడు దేవుడే తీర్పు బబులునికి ఇవ్వకపోతున్నాడు ఎట్లా మనదేల రాజుల మనసును దాని మీద రేపుచున్నాడు మనం చూసినాం పార్శిక రాజులు మాదేలు ఇద్దరు కలిసి పరిపాలిస్తారు ఆ అది ఎహోవ చెయ్యి ప్రతి దండన ఇప్పుడు జరుగుదండి అది యుహోవ చెయ్యి ప్రతిదండన తన మందిరంని గూర్చి ఆయన చెయ్యి ప్రతి తన మందిరంని గూర్చి ఏం మందిరం ఈ మందిరమైన పాట పాడతాను తన మందిరంని గూర్చి ఆయన చెయ్యి ప్రతి అంటే తీర్పు శిక్ష ఇది ఎవరు చెప్పలేరు ఎందుకంటే అందరు చర్చకెట్టు ఉంటుంది కదా ఒకటి తను ఎందుకున్న మార్గం మంచిగా ఉంది అనుకుంటారు కానీ అయితే ఉంటాక దే మరణానికి నడిపిస్తుంది అంటే వాక్యం నువ్వు తప్పిదంలో జీవిస్తున్నావు నువ్వు పాపంలో జీవిస్తున్నావు నువ్వు తిరు భర్తలు జీవిస్తున్న వాళ్ళు గ్రహించని స్థితిలో ఉంది ఈరోజు చర్చ సిస్టమ్ నువ్వు చూపిస్తున్నవారే నీ పాపం ఇట్లుంది అనేసి బాణములు దేవుడు వారిని రేపు చున్నాడు అవి వీరిని నశింపజేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నాయి అది సంపూర్తి అయ్యే దశకి మనం సిద్ధమైపోతున్నాం కాబట్టి నువ్వు మటుకు త్వరగా నీ పండ్లు ముగించుకో పోయి వారికి ఇవన్నీ చెప్పు జీవితం మార్చుకో నువ్వు చావు దెబ్బ తినబోతున్నావు తిన్నాక బహు బాధాకరంగా ఉంటుంది స్వసత బంధుత్వ వెనుకైనా నేను విడిచిపెట్టాడు నాకు తెలుసు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నావు కాబట్టి అంటే సగం సత్యం అంటే ఆత్మంగా మారినట్లు సగం అబద్ధం అంటే శారీరకంగా ఉన్నట్లు నీ శరాన్ని కొట్టేస్తాడు ఆత్మను కాపాడతాడు అది విధానం నేను చూపించిన కోరిక రాసిన రోజు వాక్యం కాబట్టి శరాన్ని నశింపజేసి ఆత్మను కాపాడుకుంటాడు దేవుడు అది స్వసత పొందిన గాయం అన్నట్టు చావు దెబ్బ స్వసత పొందింది అది మనం చూస్తాం ఏడవ బురలో మనము ఆయన చెంగున ముడివేయబడ్డ వారము అని వీర విగరానికి వీలలేదు లక్ష నలభై మంది దేవుని చెంగున ముడివేయబడ్డారు సీల్ చేయబడ్డారు మనిషి మనం వీర విగరం వీలేదు తెలుసా ఆ చెంగు మరలా విడదీసి దాంట్లో నుంచి కొన్నిటిని తీస్తాడు వెంటకలను నేను మీకు చూపించిన గతంలో అవి ఇస్రాయిల్ ప్రజలను ఏరితిగా కాల్చి వేస్తుంది కూడా చూపించిన వాక్యం అది ఇప్పుడు నేను చూపించను ఎక్కడికి వెళ్ళిపోతామన్న వాక్యం కాబట్టి ఈ చావు దెబ్బ దేనికి సంబంధించింది అనేది మన ఇదో చూసినాము గొప్ప జనము అందరూ చావు దెబ్బ వాళ్ళు ఎట్లా దాన్ని స్వస్థత పొందుతున్నారు ప్రభు సన్నిధికి వచ్చి వారి ఆత్మలు జీవింపజేస్తున్నాడు దేవుడు గొప్ప జనం వాళ్ళందరూ అది వచ్చాడని చూపిస్తా ద్వితీయోపదేశంలో మూషే గానం మోషే రచించిన గానం సాంగ్ ఆఫ్ మోజస్ అంటాం ఇంగ్లీష్ లో అట్టి మోషే ఆ యొక్క రచించిన ఆ యొక్క కీర్తన ద్విత్యోపదేశండము ముప్పై రెండవ నెల మనం అది చూస్తాం వచ్చేవారం రాళ్ళ పొద్దున్నీ ముగించుకుందాం పరిశుద్ధుడు తండ్రి మీకు మనాలైనా మీరు మాకు ఒక పని అప్పగించారు అనేక పర్యాలు జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు ఈ వాక్యాలన్నింటిలో నుంచి మీరు మాకు ఒకటే విధానం నేర్పిస్తారు మాకు అప్పగించబడ్డ పని గొప్ప జన సమూహానికి వీటన్నిటినీ బోధించడం అది మేము చివరి వరకు చేయాలా ప్రభు మేము అది విడిచిపెట్టడానికి వీల్లేదు ప్రభావ సహాయపడమంటూ అందిస్తున్నాం అర్థమైనాక అబ్బాయి పాటించకపోవడం అనేది లేదు ప్రభావ నాకు తెలియదు అని చెప్పడానికి కూడా వీల్లేదు ప్రభా కనికరించమంటూ అందిస్తున్నాం ఈ కనికరం మేము ఒక కూడా జీవించలేము మేము సహాయపడమంటూ ఇది గ్రహించినాక ప్రభావ మేము నోరు మూసుకొని మౌనంగా ఉండము అని దావీందరాజు కీర్తనకారుడు ప్రభావ నలభై అధ్యాయంలో మాట్లాడుతున్నాడు నీ సమాజంలో నేను నోరు మూసుకొని మౌనంగా ఉండలేదు ఈ నీతి సత్యాన్ని నీ సమాజంలో ప్రకటించుతుని అని ఆయన సాక్షిమిస్తున్నాడు ప్రభావ మేము కూడా సాక్ష్యం పొంది లాగా దాన్ని పాటించి తయారు చేయమని రాత్రి క్షణంలో వింటున్న వారందరి జీవితంలో విశేషమైన కార్యం జరిగించి కనివి కలిగించండి ఒక పని అప్పగించబడింది చిన్న గుంపుకి ప్రపంచం అంతటా చిన్న గుంపు ప్రభ ఈ చిన్న గుంపు భూతాల తొందరలు చేసే గుంపు అప్పు అసలు నూట ఇరవై మంది ఐదు వందల మంది మొత్తం ప్రపంచాన్ని భూతాల తిందులు చేశారు ప్రభ ఈరోజు వరకు అది చివరికి మాకు అవకాశం లాస్ట్ సేవ పరిచర్ లేదు మమ్మల్ని మీరు విడిపించుకునేందుకు మీకు ఎంతో వనరాలు కాబట్టి నేను మీరు వివరకు వెళ్ళేది ప్రభావ పరిశుధుత్తో ఈరోజు మాకు చూపించిన తా అశుద్ధమైన జీవితం మాకు బహుశాస్త్రం అపూత నుంచి పారిపోవాలి ప్రేమ కలిగి జీవించాల ప్రభుత్వం విశ్వాసాన్ని మేము దాని కొరకు ప్రయాసపడాల ప్రావం నీతిని అనుసరించడం వాక్యం చూపించింది కాబట్టి నేను లక్ష నలభై మందికి సంబంధించిన గుణగణాలన్నింటి రోజు మాకు చూపించాయి అవి మేము చూసుకోవాలి మమ్మల్ని ఆత్మఫలం ఉందా లేదా చూపించమని ఆలోచిస్తున్నాం ప్రతి ఫలం మాలో కనిపించాలా ప్రభు లేకపోతే మా రక్షణ కొనసాగదని మాకు చూపించినారు మీరు కృప వార్లుండి కూడా వృధా ఉన్నారు కాబట్టి నేను ప్రత్యుకం ఫలించి మీ మార్గంలోబడే మన లాగన సరిపడమే మీ ఎదుట ధైర్యంగా తలెత్తుకు నిలబడే పరిచారకునిగా మమ్మల్ని తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుధన ప్రార్థిస్తున్నాం తండ్రి మన ప్రభు ఏసు క్రీస్తు యొక్క నడిపింపు మనందరికీ సదాకాలం తోడేండిన Amen and let's praise lord Amen, amen. Praise, lord. Praise, praise lord brothers and sisters praise lord amen and praise the lord brothers and sisters praise lord brothers and sisters